కాబట్టి వారి యాజకులు ఎట్లా చూడండి వారి యాజకులు కూలికి బోధించరు ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోద చెప్పు ఆయనను వారు యహోవాను ఆదరము చేసుకుని యహోవ మన మధ్య ఉన్నాడు గదా ఏ కీడును మనకు రానేరదని అనుకుందు అంతా అట్లనే వారి స్థిరం ప్రభు మన మధ్య ఉన్నాడు ఒక దిక్కు లంచం తీసుకుంటున్నావు ఒక దిక్కు సోద చెప్తున్నావు నీలో దేవుని ఆత్మ లేదని నువ్వు అనుకుంటున్నావు అని అని కూడా గ్రహించలేవు అనే కానీ నువ్వేమనుకుంటున్నావు ప్రభు నా పక్షం నాడు నేను అమాంతంగా ఎతబడతా శ్రమలు వస్తే నాకేమి కావు నేను అమాంతంగా ఎతబడతా ఇది బోధ ఈ రోజులేదు నీకేం కాదు ఐఎస్ ఐఎస్ వచ్చి బాంబు ఆ బాంబు పడకముందు అమాంతంగా ఎతబడతావు ఇది బోధరొచ్చు అర్థమవుతుందా నీకు ఏమీ శ్రమ ఇవన్నీ అబద్ధ బోధల్ ఇవన్నీ అబద్ధ ప్రవచనాలు ప్రవ లు చెప్పే సోద అంటే వాడు ప్రవక్త కానే కాదు వాడు దొంగ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం మీ కా మీ కా ప్రకటించిన ఇవన్నీ మన కాలంలో నెరవేరుతున్నాయి ప్రపంచాంతాత్మకంగా అది ఆశ్చర్యకరంగా ఉంది చూడండి యష్యా గ్రంథము యాభై అధ్యాయం నిన్న ఎందుకు అని ఈ వాక్యం చదువుతుంటే నిన్న పొత్తున నాకు ఇది మీక గ్రంథానికి సంబంధించిన తెలియదు కానీ దేవుడు నిన్నటి నుంచి మాట్లాడుతున్నాడు ఇది మీకా గ్రంథానికి సంబంధించింది బైబుల్స్డికి సంబంధించింది అని మరి విశేషంగా చూడండి యష గ్రంథము యాభై ఆరవ ఆయన ముందుగానే హెచ్చరించిన అందుకే యషయా మీక సమకాలికులు యషయా మీక సమకాలికులు ఒక కాలానికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మనం సమకాలికలం ఈ కాలానికి సంబంధించిన వాళ్ళ కాబట్టి యషయా మీక సమకాలికులు కాబట్టి యశాయ గ్రంథము యాభై ఆరవాధ్యాయము పదకొండవ వచనంలో ఏముందో చూడండి కుక్కలు తిండికి ఆతరపడును అంతేనా ఆతరపడును పడును ఎంత తినను వాటికి తృప్తి లేదు సరే బాగా అర్థకండి కుక్క గురించి చెప్తున్నాడు కుక్క ఆతరపడత చాలా కుక్కలు తిండికి ఆతారపడతాయి అంటే తిండి పట్ల వాటికి ఆసక్తి ఎక్కువ కాబట్టి క్రైస్తవ జీవితంలో తిండికి ఆసక్తి చూపించే వాళ్ళు పోల్చబడినారో మీరు బాగా సరే తినడంలో తప్పులేదు ఎక్కువ తినడం తప్పు లేనే లేదు బాగా అర్థం చేసుకోండి నేను ఎప్పుడు చెప్పాను తినండి దేవుడు మిమ్మల్ని సమృద్ధి మీకు సమృద్ధిగా ఆహారం ఇస్తే తినండి తప్పే సరే ఇతరులు కూడా తినాలనేది ఆలోచించాలా అది కూడా ఇంపార్టెంట్ కదా నేనే మొత్తం తినాలనేది అందరం పంచుకొని తినాలా అందరం సమృద్ధిగా తింటాం అనేది క్రైస్తవ విధానం అందరికి పంచిపెట్టిండి ఆయన పన్నెండు రొట్టెలు రెండు చేపలు అందరికి సమం మంచిగా పంచిపెట్టి అందరు సమృద్ధిగా తిన్నాక ఇంకా మిగిలింది అది విధానం క్రైస్తవ జీవితంలో కాబట్టి అందరు తినాలా అనేది విధానం నేనే తింటా అనేది కుక్కకు సాదృశ్యం అంటే ప్రభుత్వంధనంలో ఏముందంటే తిండి బోతులు మాంత్రికులు కుక్కలు పర్లోకానికి అనర్హులు అని వాక్యం మీరు అనొచ్చు కుక్కలు ఏంది కుక్కలు ఎట్లా పర్లోకానికి పో అంటే జంతువులు పర్లోకానికి పోతాయని అర్థమా ఇవి ఆత్మీయ చిహ్నాలు దీన్ని ఏమంటారు చిహ్న పరమైన విషయాలు ఇవన్నీ సింబాలిక్ పర్పస్ సింబాలిక్ మెసేజ్ అంటారు అన్నింటిని కాబట్టి కుక్కలు అంటే ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలా చూడండి కుక్కలు తిండికి ఆతరపడును ఎంత తినను వాటికి తృప్తి ఉండదు ఎందుకో చూడండి ఈ కాపర్లు అట్టివారి అట్లనే ఉండదా వారు దేనిని వివేచింప జాలరు బాగా అర్థం చేసుకోండి వాళ్ళకి వివేచనవరం పోయింది పొందుకున్నా అనుకుంటున్నా లేదు పిచ్చి పిచ్చి వాక్యాలు చెప్తుంటాడు దేవుడు నాకు ఎంతో బయలుపరచుండే అదంతా పనికిరాంది ఎందుకంటే వాడు కుక్కకు సాదృశ్యంగా జీవిస్తుంది వాడికి ధన వ్యామోహం తిండి అంటే ధన వ్యామోహం ఈ లోకానికి ఈ లోకాన్ని సమృద్ధిగా సంపాదించుకోవాలి ఎంత వాడి దగ్గర ఉన్నా వానికి తృప్తి ఉండదు ఆసల మస్తు పయసలు ఉంటాయి మీరేమనుకోకండి చెప్తున్నారు చాలా పయసులు కానీ వాడు ఎక్కడ అకౌంట్స్ చూపించాడు ఎందుకు తెలుసా అకౌంట్స్ చూపిస్తే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది పెద్ద తలనొప్పి అన్నట్టు కాబట్టి వాడు ఖర్చు పెడుతుంటారు ధీమాగా సమృద్ధిగా ఖర్చు పెడుతుంటారు సరే సేవ కొరకు ప్రజల కొరకు ఖర్చు పెడితే తప్పలేదు బాగా అర్థం చేసుకోండి అపోస్ట్ల బోధ అదే మీరు బాగా అర్థం అపోస్ల బోధ ఏంటంటే ప్రతి వాడు తనకు ఇష్టం వచ్చిన కొలది వాళ్ళ ధనాన్ని తీసుకొచ్చి అపోస్ట్ల పాదం యొక్క ఉంచిది అప్పుడు అపోస్తులు ఏం చేసిన రు ఎంత అవసరమో వాడికి అంత ఇచ్చిండ్రు అని ఉంది వాక్యం ఎవడికి ఎంత అవసరమో అంటే లెక్క కట్టిండ్రు అయి నీ పరిస్థితి ఏంది రేపు నేను కాలేజీ ఫీజు కట్టాలా అంతే ఇచ్చిండ్రు రెండు వారాల నుంచి అన్నం తిట్టలేని అంటే రెండు వారాల మందం ఇచ్చి సో ఎవడికి ఎంత అవసరమో అంతే ఇచ్చిర్రు అది అపోస్ల బోధ ఈ విషయం బాగా అర్థం చేసుకుంటాం నీ శక్తి కొలది నువ్వు ఇవ్వడం అపోస్ల బోధ నువ్వు అపోస్లో పోదా ఉంటే నీకు ఎంత తోచితే అంత ఇస్తావు సేవ లేదు నేను కరెక్ట్ టెన్ పర్సెంట్ ఇస్తా ట్వంటీ పర్సెంట్ ఇస్తా ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తా నా శాలరీ మొత్తం ఇస్తా దేవుడు నా ప్రార్థన పెట్టే శాలరీ మొత్తం ఇస్తా ఇది మతపరమైన విధానం ఎందుకంటే మతంలో ఉంది అది పైగా లేవీ కాండంలోనే ఉంది దశమభాగం గురించి కొత్త నిబంధన కాలంలో ఎక్కడే దశభాగం ఏ పాస్టరు దశభాగం చెప్పలేదు ప్రభు కూడా దశమభాగం చెప్పలేదు నేను చూడండి ఎక్కడైనా పౌలు మరి విశేషంగా దశమ భాగం గురించి చెప్పలేదు ఏ పాస్టర్ ఏ సేవకుడు ఏ అపోస్టర్ కూడా దశమ భాగం గురించి కృత నిబంధన కాలంలో చెప్పలేదు కానీ ఈ పాసాలు చెప్తున్నారు పాత నిబంధన విధానం తీసుకొస్తారు అది కేవలము ఇస్సల్ పైల చెప్పబడింది మరి మరి విశేషంగా లేవి గోత్రికులకే చెప్పబడింది దశమ భాగములన్నీ లేవి గోత్రికులకే వెళ్ళాలి ఇంకా ఎవ్వరికి వెళ్ళలేదు వాళ్ళు వేరే గోత్రికులు అది అది అది ఆత్మీయమైన విధానం కాదు అది ఆ సాంఘిక సోషల్ లాంటర్ దాన్ని ఆ బైబిల్ కాలేజ్ లో అవి చెప్తాడు లివిటికల్ లాస్ అంటారు అందులో సోషల్ లా అంటే సాంఘిక న్యాయ విధానం అది ఏంటంటే లేవి గోత్రీకులకు ఇండ్లు లేవు వాళ్ళకి ఇండ్లు ఇవ్వలేదు నేను అన్ని గోత్రీకులకు పదకొండు గోత్రికులకు ఇండ్లు ఇచ్చిన గానీ స్థలాలు ఇచ్చినాను గానీ లేవి గోత్రీకులు ఏ స్థలాల స్వాస్థ్యం నేను ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళ స్వాస్థ్యం నేనే అంటాడు యోహవానే నేను వాడికి స్వాస్థ్యంగా ఉంటాను అంటాడు కాబట్టి వాళ్ళకి ఏ ఇండ్లు లేవు వాళ్ళకి స్థలాలు లేవు వాళ్ళకి బిల్డింగ్స్ అసలే ఇవ్వలేదు వాళ్ళు ఎందుకంటే ఎప్పుడు మందిరం దగ్గరనే వాళ్ళు ఉండాలి వాళ్ళ జీవితాలు మందిరం చుట్టూ మందిరం లోపాలనే వాళ్ళ జీవితాలు ఎందుకంటే ప్రజలు వచ్చినప్పుడు వారికి ఆదనకరంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాల ప్రార్థన చేయాలి వాళ్ళ వాళ్ళ విధానం ఎవరిని పంపిస్తే వాళ్ళు దేవాలా ఎవరు పెడితే వాళ్ళు తినాలి అది విధానం కాబట్టి లేమి కుటుంబకులు బ్రతకాలంటే దశమభాగం ఇచ్చారు అది విధానం అరవచ్చు కాబట్టి ఈరోజు లేమి గోత్రికలు లేనే లేదు ఈ రోజు కూడా ఇస్రాయల్ దేశంలో మందిరాలు ఉన్నాయి చిన్న చిన్న మందిరాలు ఉన్నాయి అక్కడ కూడా ఆ యాచకులు ఉన్నారు కానీ వాళ్ళు తీసుకోరు దశమభాగం తీసుకోరు అది పాపం అంటారు తీసుకుంటే అది మా కొరకు కాదు అది కేవలం లేవి గోత్రుల కొరికే ఇవ్వబడింది మేము తీసుకోండి దశమభాగం అంటారు ఈరోజు దుష్టిని అనుసరించే వాళ్ళలాగా ఉన్నారు యోహోవ దేవుని సేవిస్తున్నారు అనుకుంటున్నారు కానీ ఎప్పుడైతే ప్రభుని తన కుమారుని ధృవీకరించో వాళ్ళు అంత్యక్రీస్తవార్త యోహన పత్రికలు చూస్తాం కుమారుని ఆత్మని ఎవరైతే త్రుణీకరిస్తారో వాని వాని వాడే అంత్యక్రీస్తంది కాబట్టి ఈరోజు అంత్యక్రిస్తు పక్షంగా ఉండి కూడా వాళ్ళు దశమభాగం తీసుకుంటలేరు నువ్వు ఏ పక్షంగా ఉండి దశమభాగం తీసుకుంటున్నావు చెప్పడం కష్టం వినడం మరీ కష్టం ఎవ్వరు కూడా ఆ వాక్యం చెప్పలేరు ప్రభు ఎందుకు చెప్పలేదు ప్రభు తెలదా లేవి గోత్రికులకే ఇవ్వడిందని ప్రభు చెప్పలేదు పేతురు చెప్పలేదు యోహన్ చెప్పలేదు మత ఎవ్వరు చెప్పలేదు ఏ అపోసలు చెప్పలేదు పావులు అసలేదని విషయంగా ఎక్కడ చెప్పలేదు క్రొత్త నిబంధన అంతా ఎక్కడ లేదు దశమభాగం గురించి కానీ ఈ రోజు ఉందంటే వీళ్ళు పాత నిబంధన కాలపులు లేవి గోతులకు సంబంధించిన విషయాలు ఈరోజు తోడుతున్నారు ఎందుకు వీరి కాపర్లు ఏరీతి ఉన్నారు ఈ కాపర్లు అట్టివారే వారు దేనిని వివేచింప జాలరు ఈ కాపర్లు దేన్ని అర్థం చేసుకోరు నువ్వు చెప్పే వాక్యం ఎప్పటికీ అర్థం కాదు వాళ్ళకి ఎందుకు వాళ్ళు ఇంకా శరీరకంగా ఉన్నారు వారందరూ తమకిష్టమైన మార్గం పోవుదురు బాగా తెలుసుకోండి వాళ్ళకి ఇష్టమున్న మార్గంలో పోతారు వాళ్ళ సంఘాలని అట్లనే నడిపిస్తారు వాళ్ళ సంఘాలన్నీ వాళ్ళ మార్గం నడిపిస్తారు ప్రభు మార్గం కాని కాదు ఎట్టి పరిస్థితులు ప్రభు మార్గం నడిపించాలంటే వాడు ధన వ్యామోహం నుంచి బయటికి రావాల రాలేడు వాడు చచ్చిపోయినంత వరకు వాడు దాని నుంచి అందుకే చస్తాడు త్వరగా ఎందుకంటే వాడు త్వరగా మరణిస్తే విధానం నుంచి బయటకు వస్తారు అట్లీస్ట్ వాళ్ళు ఆత్మరక్ష పడుతుంది కానీ ఆ రీతి కూడా చివరి వరకు కూడా అది విడిచిపెట్టరు చూడండి వాడు తమకు ఇష్టమైన మార్గం ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు కదా ఎవరన్నా నేను ప్రజల పట్ల నాకు దేవుడు బయలుపరిచిండు నేను అది చేయాలి ఇది చేయాలని చెప్తారు కానీ బయటికి వాడంతా స్వప్రయోజనమే చూసుకుంటాడు వాడంతా స్వప్రయోజనమే చూసుకుంటాడు వాడంతా స్వప్రయోజనమే చూసుకుంటాడు కానీ ఆయన ఆయన ప్రేమ స్వప్రయోజనం చూసుకొని చూడండి కొరంతలో రాసిన పత్రిక తీయంగానే వచ్చింది నాకు ఆ వాక్యం కరిగరాసిన పత్రిక మొదటి పత్రిక పదమూడవ ప్రేమ లేని వాళ్ళని అయితే నాకు ప్రయోజనం ఏమీ లేదు అంటే ఏ స్లో ప్రేమ గురించి మాట్లాడుతుంది ఈ వాక్యంలో పదమూడవ అధ్యాయము మూడవ వర్షం నుంచి ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించను ప్రేమ మత్సరపడదు ప్రేమ డమ్మంగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అంటే కోపముండదు ప్రేమ ఉండ కోండదు గర్వంగా అమర్యాదగా నడవదు స్వప్రయోజనము విచారించుకున్నది ఇది ఒక మంచి పాట కూడా ఉంది మీ ఊరికైనా తెలుసా ఈ పాట ఎప్పుడన్నా విన్నరా నాకు చాలా సంవత్సరాల క్రితం నేను విన్న ఈ పాట ఈ పాట ఈ పదాలు శ్రేష్టమైనది ప్రేమా శాశ్వతమైన దీ మత్సరపడదు మత్సర ప్రవర్తించదు అది ఉంగదు శ్రేష్టమైనది ప్రేమా ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును శ్రేష్టమైనది ప్రేమా శాశ్వతమైనది ప్రేమా మత్సర పడదు డంబముగా ప్రవర్తింపదు అది ఉంగదు అమర్యాదగా నడువదు స్వప్రయోజనము కొరకు విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకొనదు అన్నిటినీ తాలకొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓును శ్రేష్టమైనది ప్రేమా శాశ్వతమైనది ప్రేమా మత్సరపడదు ప్రవర్తించదు అది పొంగదు హలలియ చూడండి మనము ఎప్పుడు కూడా డంబముగా ప్రవర్తించాం కానీ వాళ్ళు డంబంగా ప్రవర్తిస్తారు దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా బాగా అర్థం చేసుకోండి కన్నీళ్లు విడుస్తూ ముసలి కన్నీరు లాగా ఉంటుంది వాళ్ళ విధానాలు వాళ్ళు బోధిస్తూ కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తూ కన్నీళ్ళు లోడగా ఆగిపోతూ కానీ వాళ్ళంతా ఎట్లుంటారు లోపలంతా డంబంగా ఉంటుంది అంటే గర్వం గర్వంతో నిండి ఉంటారు నేను గొప్ప దేవుడిని గొప్పగించింది దేవుడిని గొప్ప చేస్తే నువ్వేంది గొప్ప దేవుడిని గొప్పగా హెచ్చిస్తే నువ్వు గొప్పగా ఆనే కాదు ఆయన్నే గొప్పవాడు ఆయనే మంచివాడు మనం మంచి వాళ్ళం కాబట్టి ఈ యాచకులు వివేచించలేరు ఆమెకిష్టమున్న మార్గంలో పోతారు స్వ స్వప్రయోజనమే విచారించుకుంటారు స్వప్రయోజనం అంటే ఏం తెలుసా ప్రయోజనం అంటే ప్రయోజనం బాగుపడడం ప్రయోజనం అంటే అరే వీడు మంచి ప్రయోజనం వీడు ప్రయోజనకారుడు వీడు బాగా ప్రయోజనంగా తయారైనట్టారు అంటే వీడు బాగుపడినట్టారు అంటే వాళ్లే బాగుపడాలా వాడే బాగుపడాలా వాళ్లే బాగుపడాలా వాళ్ళ కుటుంబమే బాగుపడాల వాళ్ళ పిల్లలే బాగుపడాలా అది స్వప్రయోజనం అర్థమవుతుందా సరే మనము మన పిల్లలకొక ఖర్చు పెట్టేట్టు వేరే పిల్లలకొరికి ఖర్చు పెడతామా పెట్టలే జరాజు మే పెడతాడు ఆయన అనాథ ఆశ్రమం నడిపిస్తాడు పిల్లలున్నారు ఆడపిల్లలు చాలా మంది పిల్లలున్నారు మరి ఆయనకు సొంతంగా పిల్లలు లేరు మనము ఇద్దరు ముగ్గురు పిల్లల్ని పెంచడానికి ఎంత కష్టపడతా ఉంటాం ఆయన ఇరవై ఎనిమిది మంది పిల్లల్ని పెంచుతున్నాడు అంత ఆడపిల్లలే మళ్ళీ ఇద్దరు పెళ్లి ముగ్గురు పెళ్లిలు కూడా చేసిండు ఆయన కాన్పుల్ కూడా చేసిండు మళ్ళా ఆయన సర్ప్రైజ్ ను ఆలోచిస్తున్నాడా అట్లా చాలా తక్కువ మంది ఉంటారు పాస్టర్స్ సరే నేను రమ్మను ఈ రోజు ఎందుకో రాలేదు ఆయన రెండు సార్లు జ్ఞాపకం తీసుకున్నాను ఈరోజు జయరాజ్ బ్రదర్ ని ఆయన కష్టపడుతున్నాడు ఆయనకి ఏమి ఎక్కడి నుంచి డబ్బులు రావు కష్టపడుతున్నాడు సరే వాళ్ళు అది నడిపిస్తు ఆయన చెప్పిండు ఏం సాక్ష్యం ఎక్కడ నుంచి వస్తాయి సంచులు బియ్యం సంచులు ఎక్కడి నుంచి వస్తాయి పప్పు ఎక్కడ నుంచి వస్తాయి పైసలు కిరాయి కాలిపోతా ఉంటది మూడు పూట్లు అన్నం తింటూనే ఉంటారు పిల్లలు స్కూల్కి పోతానే ఉంటారు వాళ్ళు చదువుకుంటుంటారు అంతా నడుస్తానండి క్రమంగా ఎట్లా వస్తున్నాయి అపోస్ట్లో పోదే అర్థమవుతుంది మీకు మనం పాల్గొనాలి అందులో కూడా కాబట్టి యాజకులు ఏరీతిగా తెరననేది యశ గ్రంథంలో మనం చూస్తున్నాం అరవై యాభై ఆరవ అధ్యాయంలో మీ కా కూడా ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తుండడు అది చూసుకొని మనం ముగించుకుందాం చూడండి వారి యాజకులు కూలికి బోధించరు ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదే చెప్పుదురు ఆయనను వారు యోహో వాను ఆదరము చేసుకొనక అక్కడేమన్నాడు వివేచింపరు వివేచన ప్రభు నుంచే రావాలా వాళ్ళు వివేచింపారు వీళ్ళు యహోవాను ఆధారము చేసుకోనక చేసుకుని యహోవా మన మధ్య ఉన్నాడు కదా ఏ కీడును మనకు రానేరదని అనుకుందరు వాళ్ళు ఏం వివేచించలేరు మాకేం కాదనుకుంటున్నారు కానీ వాళ్ళు వివేచించాలా కీడు రాబోతుంది కీడు ఎక్కడి వరకు వచ్చింది ఎరుసలేము గుమ్మంలో వరకు వచ్చింది అని ఇందాక చూసినాము వీళ్ళేమంటారో తెలుసా మాకు ఏ కిడు కాదు మేమేం కాదు మేము అమాంతంగా ఎత్తబడతాం ఇట్లా ఇట్ల శ్రమలు స్టార్ట్ కావాలో మేము అమాంతంగా ఎత్తబడతాం రాకెట్స్ లాగా పైకి వెళ్ళిపోతాం గాలిలో మధ్యాకర్షణ తేల్తా ఉంటాం ఫ్లోటింగ్ ఒక పాట కూడా ఉంది ఒక పాట ఉంది తెలుగులో మీరు తెలియకుండా వాడింటారు ఆ పాట కానీ వివేచన వరం అంటే అక్కడే ఉంది నువ్వు తెలుగు పాట పాడుతున్నప్పుడు కూడా ఆ పాటలో ఏముందని నువ్వు గ్రహించకపోతే మోసపోయినట్లే నువ్వు నేను ఇంగ్లీష్ లో పాట చూసిన Uh, blessed Assurance Jesus is Mine That is also the fact that of course It shows the visions of rapture And speak, rapture is rapture is it is true It is true It is true Why rapture Is it true Because What is the Misery API As a bl푼 What happens Is it true What happens It is true The shortly Is it true That prior Is it true Are повhu Is it true It is true కానీ ఈ రోజు కూడా గుడ్డిగా వాడుతున్నారు పాడతారు నీకు వివేచనవరం ఉంటే ఆ పాటను అప్పుడే ఆ పాట నీ చెవులో పడగానే ఆగిపోతుంది గీతముల్ విన్నవారే ఎక్కడికి వెళ్ళేదారు మోసం ఉంది అక్కడ ఇవి ఎక్కడ తెలిసా నువ్వు పాట వాడుతుంటే నువ్వు చాలా జాగ్రత్తగా వినాల అది నీ వల్ల కానగారు నీ శక్తి వలన కాలే కాదు అందుకే సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవాలి ప్రతి దశలో మనం నువ్వు ఎంతగా ఈ లోకంలో ఎంత పని చేస్తున్నా ఏం చేసిన ప్రవ్వా నేను నిన్ను సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను మోసపోనికు నన్ను కాపాడు ప్రవ్వా అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి అడుగడుగున్నా నువ్వు ఎట్లా ఆయనకు అంగీకారంగా నిలబడగతావు సంపూర్ణంగా తడతనే ఆయన ఎదుట నువ్వు అంగీకారంగా నిలబడగలవు త్రిమూర్తికి ఆయన హెచ్చరించినట్లు మనం ఆయన ఎదుట అంగీకారంగా నిలబడాలంటే ఇవన్నీ గ్రహించాల పాటలు ఫిబ్రవరిలో ఈ బోధ ఉంది ఎందుకంటే కనీసం రెండు మూడు పాటలు నేను విన్నా వాళ్ళ దగ్గర ఈ ఆ పాటలలో ఇది ఉంది ఎత్తబడేదానికి సంబంధించింది శ్రమల గుండా క్రైస్తవ సంఘం పోవాలా పోతుంది అని మనం విశ్వసిస్తున్నాం ఎందుకంటే ప్రభు చెప్పిండు మత్తేశ్వర తిరుమల దిన డైరెక్ట్ గా చెప్పిండు పావులు ఎన్నిసాల మనకు చెప్పిండు ఆ ఎత్తబడేదాని అనేది లేనేలేదు అదంతా పిచ్చిబోధ బైబుల్లో ఎక్కడ లేదు ఒకవేళ ఉన్నింటే ప్రభు ఎప్పుడు చూపించేవాడు పాత నిబంధన కళలో చూపించేవాడు కృత నిబంధన కళలో చూపిస్తాడు కానీ ఒక పాస్టర్ చెప్తుంటే నేను విన్నా నోవా జల ప్రళయము ఎత్తవడే సంఘానికి సాదృశంగా ఉంది ఎట్లా జలం వచ్చి వాళ్ళని ఎత్తింది కదా పైకి అలా ఇరవై నలభై దేవరాత్రిలో ఎట్లయితే వారి నీళ్లు నిండి పైకి లేపిందో ఓడని అది ఎత్తవడానికి సాదృశ్యంగా ఉంది మళ్ళీ వాడు ఏం చెప్పాడో నీళ్లు దిగిపోయినాక మనకి కిందికి వచ్చింది ఓడ అంటే వాడు ఏడేళ్ల విందు చేసుకుని మనకి కిందికి వస్తాడా ఏమైనా అర్థం ఉందా అది చెప్పలేదా పాస్టర్ అది చదివినప్పుడు నాకు అదే విషయం అర్థమైంది నేను వింటా ఇట్లాంటి బోధలు ఎందుకు వింటానంటే ఆ వినేవాడికి దానిలోని సత్యాన్ని చూపించాలి ఇది తప్పు అని రుజువు అది నీ విధానం ఇక్కడ చూపించింది మీగా దేవుడు అదే చూపించండి ఏమని చూపించండి చూడండి శక్తితోను ధైర్యంతోను యహోవా ఆత్మావేశం చేత మూడవ అధ్యాయంలో యహోవా ఆత్మావేశం చేత బలముతోను తీర్పు తీర్చ శక్తితోను ధైర్యంతోను నింపబడిన వాడినై ఉన్నాను ఎందుకు ఇవన్నీ చూపించడానికి వాళ్ళ దోషమును వాళ్ళ పాపమును ఉంది కదా అక్కడ నేనైతే యాకబు సంతతికి సంతతి వారికి తమ దోషమును ఇసారికి తమ పాపమును కనబరచటే అది నీ విధానం నీకు అవన్నీ చూపించలేదు దేవుడు ఏ పాట నువ్వు నువ్వు గుడ్డిగా నువ్వు అన ఎంత బాగుంది బ్రదర్ ఈ పాట రాగాం కానీ లిరిక్స్ బాగలేవు అది దేవుని వాక్యానికి విరోధంగా ఉంది ఎందుకంటే సైతా నటనే తయారు చేస్తాడు పాటని ఎప్పుడైతే ప్రభుకి ప్రభుకి మహిమపరిచే పాట గమకంగా లేకపోతే నువ్వు బాగా అర్థం చేసుకోవాలి గమకంగా ఉన్నా గానీ ప్రభుని మహిమపరచలేదంటే పాటలో కాదు పదాలలో తెలిసిపోతుంది నువ్వు నీకు గమకం లేకున్నా ఆయన మహిమపరిచడాగా పాడొచ్చు పాట ఎప్పుడు లిరిక్స్ కరెక్ట్ గా ఉంటే బైబుల్ వాక్యానుగణంగా లిరిక్స్ అలా లిరిక్స్ అంటే పదాలు పాటలోని పదాలు కరెక్ట్గా ఉండే అలా అందుకే ఎప్పుడైతే నువ్వు ఆ పాట పాడుతుంటావో నేను చాలా జాగ్రత్తగా అక్షరాలు వింటా ఇప్పుడు కాదు మొదటి నుంచి కూడా ఏ పాట ఎవరే పాట పాడినా ఈ కొత్త పాట కాని పాత పాట కానీ ఇవి వాక్యానుగుణంగా ఉన్నాయ్ లేవా ఎందుకంటే ఆ మోసం అనేది ప్రపంచం మీదకి దేవుడు పంపించి మనము తెశవ రాష్ట్ర పత్రికలో ఎన్నిసార్లు ఇక్కడ రెండవ రెండవ పత్రికలో తెలు దేవుడి పంపించండి మోసం కాబట్టి అదంతా స్ప్రెడ్ అవుతుంది ప్రతి సంఘంలో ప్రతి పాటలలో దూరాల్సిందే అది విధానం అని కానీ మనమే జాగ్రత్తగా వాటిని విడి నుంచి విడి తీసుకుని అది విధానం కాబట్టి చూడండి ఒకసారి రెండవ తెశ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం నశించుచున్న వారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేరి నశించిపోయే వాళ్ళు ఎట్లుంటారంట సత్య విషయాన్ని అవలంబించారంట నశించిపోయేవాళ్ళు సరే మీరు అనొచ్చు అనిలకి సత్య కదా మళ్ళీ వాడు ఎట్లా అవలంబి అవలంబించలేదు ఇది అనిలకు కాదు తెసలోని సంఘానికి సంబంధించింది నాకు అంతా తెలుసు అని అనుకుంటున్న సంఘానికి సంబంధించింది కాబట్టి సత్య ప్రేమను అవలంబింపకపోయేది గనుక వాణి రాక అబద్ధ విషయమైన సమస్త బలంతోను అంటే అబద్ధం సంపూర్ణంగా అవుతుంది అన్నట్టు వాళ్ళలో వాళ్ళ బోధ సంపూర్ణంగా అబద్దంగా తయారైతుంది నానా విధములైన సూచక్రియలు కూడా ఉంటాయి అంత శారీరకమైన క్రియలు నడుస్తూ ఉంటాయి అక్కడ మహాత్కారంలో దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోను అంటే మొత్తం మోసమే దుర్నీతి వాళ్ళు చేసే అన్ని దుర్నీతి వాళ్ళు చేసే అన్ని డ్రామాలు దుర్నీతికి సంబంధించినవి మనుషుల మెప్పు పొందడానికి మనుషులు మబ్బిపెట్టడానికి కొరకు వచ్చేవారు ఇంకొక లక్ష రూపాయలు లక్ష మంది వచ్చాడు అనుకో లక్ష మందిలో ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయిస్తే లక్ష లక్ష రూపాయలు వారానికి లక్ష రూపాయలు కనీసం పది రూపాయలు ఇస్తాడు కనీసం యాభై రూపాయలు ఇస్తాడు కనీసం వంద రూపాయలు ఇస్తాడు ఒక్క వారానికి ఐదు లక్షల నుంచి పది లక్షలు డెబ్బై లక్షల వరకు కూడా వస్తాయి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మూడు వర నడిపించాడు సరే అవన్నీ అవన్నీ లెక్క నెల నెల బిగినింగ్ లో పది భాగాలు వస్తాయి వారం వారానికి వంద మంది వస్తాయి కానీ ఇప్పుడు ఇప్పుడు పాస్టర్లలో ఒక కాంపిటీషన్ అయిపోయింది తెలుసా ఏం తెలుసా రిచెస్ట్ పాస్టర్ నేను రిచెస్ట్ అంటే అందరిలోకి నేను దని కొన్ని అందరిలోకి ఎక్కువ కానుకలు వచ్చేది నాకే ఏ సంఘానికి అది పబ్లిక్ ఈ సంఘంకి వచ్చినంత డబ్బు ఇదే ఫస్ట్ ఇంకా వేరే సంఘం లేదు బహుశా ఇండియాలోనే ఫస్ట్ ఏమో ఈ సంఘం అంతగా డబ్బు ప్రతి సర్వీస్లో లక్ష మంది అంటే మూడు మూడు సార్లు నడిపిస్తే మూడు లక్షల మంది వంద రూపాయలు వేస్తే ఎంత మూడు లక్షల మంది ఇంటూ వందే ఎంత ఒక రూపాయి లక్ష రూపాయలు మూడు లక్షల మంది ఒక రూపాయి వేస్తే మూడు లక్షల రూపాయలు అట్లా మూడు లక్షలు ఇంటూ వంద రూపాయలు వేసుకో మూడు కోట్లు ఏనా మాటలా దశమభాగం ఇంక ఊహించుకోండి ఎంత ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ పైసా మీరు ఎవరన్నా అర్థం చేసుకుంటారు దాన్ని ఈ డబ్బంతా ఏం జరుగుతుంది ఎక్కడ పోతుంది ఏ పొలిటీషియన్ చేతులకు పోతుంది ఏ అన్యుని నోట్లకు పోతుంది ఏ పోలీసు ఏ కమిషనర్ గారికి వెళ్తుంది నోట్లు ముయ్యడానికి ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా ఇన్కమ్ ట్యాక్స్ లా లేదా ఇదంతా అకౌంట్ ఎత్తుందా లేదా ఇదంతా ఒక బ్యాంక్ లా పడుతుందా లేదా ఫస్ట్ అకౌంట్ ఉండడానికి లెక్కలు ఉండాలి కదా ప్రతి దాంట్లో మనం లెక్క ఇవ్వాలని వాక్యం అవన్నీ లెక్కలుండాలా ఇంకటి అది మన డబ్బు కాదు కదా ప్రభు డబ్బు కానప్పుడు దాన్ని జాగ్రత్తగా ఇంకా పెట్టుకోవాలి చూడండి హిందుచేత పదకొండవ వర్షం చాలా ముఖ్యమైన హిందుచేత ఎందుకు వాళ్ళు సత్యాన్ని త్రునీకరించరు కాబట్టి హిందు చేత సత్యమును నమ్మక ఇంకా ఎప్పటికీ కూడా వాళ్ళు నమ్మక నమ్మరు వాళ్ళు ఎప్పుడైతే సత్యం వచ్చినప్పుడు తృణీకరించరో వాళ్ళు ఇంకా ఎప్పటికీ సత్యాన్ని నమ్మకుండా ఉండాలంటే చేస్తారంట దేవుడు చూడండి సత్యం నమ్మక దుర్నీతి అభిలాష దుర్నీతి అంటే లోకాతీతమైన అన్ని మోసంతో గుండే అన్ని అనర్థం వాటి పట్ల అభిలాష గల వారందరు శిక్షా విధి పొందుటై అబద్ద నమ్మునట్లు మోసం చేయి శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు దేవుడే పంపాలా ఎప్పుడైనా మోసం చేయి శక్తి కీడు దేవుడే పంపాలా సైత్యాన్ని దేవుడే పంపాలా మోసం చేయి ఆత్మని దేవుడే పంపాలా ఎవరి మీద పంపిస్తున్నాడు ఈ లోకం మీద ఇంగ్లీష్ లో చాలా బాగుంది స్ట్రాంగ్ డెల్యూజన్స్ అని ఇంగ్లీష్ లో అసలు నేను అది వింటే నాకు అర్థం కాలేదు ఏంది ఇంత పవర్ఫుల్ వర్డ్ ఇంగ్లీష్ చాలా పవర్ఫుల్ ఉంది వర్డ్ స్ట్రాంగ్ డెల్యూషన్స్ అంటే అసలు డెల్యూషన్స్ అంటే ఏంటి మోసపోయిన జీవితం అని అర్థం స్ట్రాంగ్ డెల్యూషన్స్ అంటే మరీ మోసపోయే పవర్ఫుల్ మోసం అన్నట్టు అది పవర్ఫుల్ మోసము ఈ లోకం మీదకి దేవుడు అక్కడ ఉంది ఎప్పుడు పంపించిండు ఆరంభించిండు రెండు రెండు వేల సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు అటునే ఉంది కానీ ఇప్పుడు యుగ సమాప్తిలో సుదమ గుర ఏ రీతిగా ఉందో దానికి డబుల్ ట్రిబుల్ టెన్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ అంత భయంకరంగా ఉంది లోకం సరే మనకి దేవుడు చూపించు మనం ఏ మనం మట్టుకు ఆయన ఎదుట ఎప్పుడు అప్రూవ్డ్గానే ఉండాలా ఆయన ఆయన ఎదుట మనం అంగీకారంగానే నిలబడాలా ఆయన తిరిగి వచ్చినప్పుడు సిగపడే ఉండద్దు మనం మనం ఎదుట ధైర్యంగా అంగీకారంగా ఉండాలా అంటే మనం ప్రతి దశలో జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి ముఖ్యంగా డబ్బు విషయంలో సేవలో డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అది ప్రభుకి సంబంధించి ప్రభు సెలని నడిపించాలి లేకుంటే ఎవరైనా పాసర్కి అవసరం ఉంటే ఇచ్చేలా కానీ మనం దాన్ని వాడుకునేది నేనేది ఇస్తా ఉంటారు కానుకలు అనేక ప్రాంతాలు ఇస్తుంటారు నేనే అనేక సేవలలో ఇచ్చేస్తా ఎవరైనా సేవకుడికి అవసరం ఉంటే సేవకు ఇచ్చేస్తాను లేకుంటే ఇంకా అట్టనే జమ అయ్యంటే పైసలు పోయి జయరాజ్కి ఇచ్చేస్తా పిలిచి ఇక చార్ రోజుల నుంచి పైసలు నేను ఎక్కడ సేవకు నడ వాడలేదు జయరాజు నువ్వు తీసుకపో బెట్ అనాథ పిల్లలకి అది విధానం మనం అట్ట చేయాలి ఆ అమౌంట్ సెపరేట్ గానే పెట్టాలి ఎప్పుడు దాన్ని దేవుని సేవలోనే నడిపించాలి దాని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలా అదే రీతిగా మన డబ్బు కూడా దేవుని సేవలో పెట్టినప్పుడు మనం దాన్ని క్యాల్క్యులేషన్స్ చేయొద్దు ద భాగం అని పదిహేను భాగం అని ఇరవై భాగం క్యాల్కులేషన్స్ చేయద్దు అంటే లెక్కలాగా ఇంత ఇవ్వాలా అనేది కాదు నీ హృదయానుసారంగా హృదయం నీ ఇష్టానుసారంగా నీ హూ పూర్ణ హృదయంతో నీకు నచ్చినంతగా ఇవ్వాలా ఎంతనే కావచ్చు పేద విధవరాలు ఏమేసింది ఒక్కటే వేసింది వాడు దానికి కూడా ఇంత వేసాడు కుప్ప వేసాడు వాని దగ్గర ఇంత ఉంటే అతను ఇంత ఆమె దగ్గర ఉన్నది ఒకటే నేను అది సేవ విధానం అది దేవునికి ఈ లోకాతీతమైన ధనం అవసరమే లేదు అని తలుచుకుంటే అక్కడ నుంచి ధనాగల నుంచి పంపిస్తాడు అది విధానమైనది కానీ మనుషులు ఇట్లా తయారైనరు ముఖ్యంగా యాచకులు ఈ రీతిగా ఇట్లా తయారైనారు అనేసి మీక హెచ్చరిస్తున్నాడు ఈ రోజు నెరవేరుతుంది మరి విశేషంగా మనం పట్టణంలో మన కాలంలో బహిరంగంగా ఇది నెరవేరుతుంది ఒక మించి ఒకటి కాంపిటీషన్స్ ఒక మించి ఒకటి కాంపిటీషన్స్ మనుషుల్ని ఆకర్షించుకోవడానికి కాబట్టి వీరికి ఎప్పటికి కూడా అది ఆ ఆకలి తీరదు ధన వ్యామోహం ఎప్పటికి కూడా వాళ్ళకి ముగించుకోదు అది రోజు ఎక్కువ అవుతూనే ఉంటది అది యుగకాలం ఇది అక్రమం దుర్నీతి ఇదంతా ఇవన్నీ సంపూర్ణంగా అయ్యే ఇది ఇవన్నీ పరిపక్పం చెందే కాలము అప్పుడు ఆయన ఈ లోకానికి తీర్పు కాబట్టి తీర్పు ఆల్రెడీ దేవుని ఇంటి వద్ద ఆరంకు కాలం వచ్చి ఉన్నది అది ఇప్పుడే వచ్చి ఉన్నది కాబట్టి సరే తీర్పు ఆరంభం టైం స్టార్ట్ అయింది ఎప్పుడు అవుతుంది ఆల్రెడీ వింటున్నాం అక్కడక్కడ చర్చిలు అని పాస్టర్ తనలు చర్చి మెంబర్స్ మాయమైపోతున్నారు ఒక పాస్టర్ చెప్తున్నాడు ఆదివారం ఉన్న చర్చ్ మెంబర్స్ ఈ లేరు ఎక్కడ పోయిన మాకు తెలుస్తులేదని అంటున్నారు అంత భయంకరం అంటే వాడు వివేచించలేని స్థితిలో ఉన్నాడు పాస్టర్ కూడా ఆదివారం వచ్చిన కుటుంబంలో ఇప్పుడు ఎందుకు వస్తలేదు ఆ కుటుంబంలో ఇండ్లు కూడా ఇంట్లో పోతే ఇంట్లో కూడా తాళాలు ఉన్నాయి లేక ఇళ్ళలో ఎవరు లేడు ఎక్కడ పోయినారు ఆ ఫినిష్ చేసి పడేసే వాళ్ళని కుటుంబాలని అట్లున్నది మొత్తం తారమర కాబట్టి మనకు దేవుడు చూపించిండు మందిరానికి సంబంధించింది కాదు ఇది బోధ ఆ ఎక్కడున్నవాడు ఎక్కడుండాలా మత్స్సు వార్తాదా చెప్పిండు నువ్వు ఎక్కడ తప్పించుకోవాలి వీటి నుంచి వాడు దేవుడు ముందుగానే దేవుడు మనకు మనల్ని హెచ్చరించి వాటి నుంచి బయట తీసుకొచ్చిండు వాటితో మనకు పని లేదు కానీ అందులో ఉన్న గొప్ప జనంతో మనకు పని మన సేవ విధానం వాళ్ళ కొరకే కాబట్టి ఆ దాని కొరికే మనం ప్రయాసపడదాం అటువంటి కృపలో దేవుడు మనం నడిపించాలని ప్రార్థన చేస్తాం పరిశుతుడకు దేవాసారి మీకు వందాలనైనా మీక గ్రంథం ద్వారా ఆ బిడ్డని మీరే లేవనెత్తి మా ఆ ప్రవసాలను మీరు భద్రపరిచినారు ప్రభ వాటిని అర్థం చేసుకునేలాగినా మీ యొక్క పరిశుధాత్మను మాకు అనుగ్రహించినారు ప్రభ వాటిని గ్రహించి వివేచించేలాగన మీ యొక్క తనిమని కృపను మాకు అనుగ్రహించినారు ప్రభా దాన్ని బట్టి మీకు వందాలనైనా ఓ ప్రభావ యుగ సమాప్తిలో ఏ రీతిగా ఉన్నారు దేవుని సేవకులు అన్న విషయం మీరు మాకు చూపించినారు యుగ సమాప్తిలో ప్రభా ఆ యొక్క మత క్రైస్తవ జీవితంలో ప్రజలు ఏ రీతిగా కొట్టుమిట్టాడుతున్నారో మీరు చూపిస్తున్నారు ప్రభావ ఆ మూడు గుంపులు ఏ రీతిగా శ్రమల పాల్గబోతున్నాయో మీరు మాకు అవన్నీ చూపిస్తున్నారు నాయన వారిని ఏరీతిగా మీరు శాశ్వతంగా నిర్మూలిస్తారు శిక్షావిధి పొందటకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ప్రభావ మొదటి రెండు గుంపులు తెస రాష్ట్ర పత్రికలు మీరు మాతో మాట్లాడనారు ఈరోజు ఆ రెండు గుంపులు ఏ రీతిగా శిక్షావిధి పొందడానికి సిద్ధపడుతున్నాయి కానీ మాకు మట్టుకు ప్రవ్వ క్రీస్తు చేసినందుకు ఏ శిక్ష విధి లేదని మమ్మల్ని ముందుగానే మీరు స్థిరపరచి ముద్రించి కాపాడుకున్నారు నాయన కానీ ప్రవ్వ గొప్ప చిన్నం సగమిటూ సగం అటున్నది ప్రవ్వ వారి మీద మీ హృదయం ఉంది నైనా మా హృదయం కూడా వారి మీదనే కేంద్రీకరించుకుంది ప్రవ్వ వారికి ఎట్లన్నా వాక్యాలు మేం ప్రకటించాలా ఏం చేసినా గానీ ఏమైనా గానీ వీటిని వారి వారి చెలో పడేటట్లు మేము చేయాలా దానికి తగిన ప్రయాసం మేము పడాలా ప్రవ్వా ఇంటర్నెట్ కానీ టెలివిజనే కానీ రేడియోనే కానీ ప్రవ్వా కేసెట్లే కాని సీడీసే గానీ ఏరీతిగా మేము చేయాలని అవన్నీ మీరు మాకు బయలుపరచండి మేము సిద్ధంగా ఉన్నాం వాటిని చేయడానికి ప్రవ్వ మీరే నడిపించి మహిం పొందండి మీ రాక వరకు వలస ముఖ్యంగా ప్రభావ యుగ సమాప్తిలో ప్రభు భయంకరమైన శ్రమలో మేము ఉంటుంటాం కదా వాటిని ఎట్లా తప్పించుకోవాలా ఏరీతిగా మేము జీవించాలా ఎటువంటి ఆహారం మేము పొందుకోవాలా ఏరీతిగా మేము అంగీకారంగా మీ ఎదుట నిలబడాలా సిగ్గుపడినక్కర్లేని జీవితం ధైర్యంగా మీ ఎదుట నిలబడే జీవితం ప్రతి విషయంలో అంగీకారంగా మేము ఉండాలా ప్రవ్వా ప్రతి దశలో ఆర్థిక స్థితిలో ఓ ప్రవ్వా కుటుంబ స్థితిలో సాంఘిక విధానంలో ప్రవ్వా ఉద్యోగ స్థలంలో ప్రవ్వా ఏ మేము మీకు అంగీకారంగా ఉండాలనో మా తను మాట్లాడి మమ్మల్ని సరిచేసి మీ రాకరపరి సేత పరుచుకొని మీరే పొందామని ఏ పరిశుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి ఆ